కీర్తన నూట యాభై నాలుగు ఎందు చూచినా నీవే ఇదివో నీ ప్రతాపము నందకధరుడా నీకు నమో నారసింహ అచ్చలపు బ్రహ్మాండమది నీకు పెద్ద గుహ చెచ్చర నహో బద్రి సింహాసనము అచ్చట కనక దైత్యుడాహారపు మెగము విత్సన విడిచెలగు విజయనారసింహ జలధులేడును నీకు జలకపు మడుగులు అలరి భూమెల్లా విహార దేశము కెలనరేలు బగళ్ళు కింది మీది రెప్పలు వెలయగ విహరించు విజయనారసింహ సక్కటి శ్రీ మహాదేవి జంటైనా ఆడు సింహము నికపుదేవతలెల్లా నీ పిల్లలు ఎక్కువై వేంకటద్రిని ఇన్నిటా భోగించేవు వెక్కసమై మమ్మేలుకో విజయనారసింహ